నిన్నటి దినం మనము సెవెన్ గోల్డెన్ క్యాండిల్ కి సంబంధించిన విషయాలన్నీ స్టార్ట్ చేసుకున్నాం యాక్చువల్ గా బేసిక్ ఇంట్రొడక్షన్ మనం తీసిందెవల్యూషన్స్ చాప్టర్ వన్ ఏముందంటే దిస్ బుక్ ఇస్ రిటర్న్ ఫార్ ద సర్వెంట్స్ అన్నాడు కాబట్టి దేవుని దాసుల కొరకు రాయబడింది కాబట్టి ది సర్వెంట్స్ ఆర్ సపోజ్ టు బి హోలీ పీపుల్ అది ఎండ్ అధ్యాయానికి వచ్చినప్పుడు చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు పరిశుద్ధులు అంటే అక్కడ నాలుగు మతపరమైన గుంపులు మనకు చూస్తా ఉంటాం అన్యాయం చేసే వాళ్ళు అపవిత్రంగా జీవించే వాళ్ళు నీతి మంతులు పరిశుద్ధులు అంటే సో మచ్ ఆఫ్ సెపరేషన్ అయింది అన్నట్టు ఎండ్ టైంకి వచ్చేటప్పటికి ఇన్ఫాక్ట్ మనం ఉంటుంది ఎండ్ టైమ్స్ అందరం నమ్ముతాం కాబట్టి ఇట్స్ అ టైం ఫర్ సెపరేషన్ ఆ సీలింగ్ కూడా మనం చూస్తాం రెవల్యూషన్స్ చాప్టర్ లో సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అంటే సెపరేషన్ పర్టికులర్లీ ఒక గ్రూప్ ని సెపరేట్ చేస్తుండ్రు ఫస్ట్ త్రీ గ్రూప్స్ తో ఎందుకంటే అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు చర్చ సిస్టమ్ లో అపవిత్రంగా జీవించే వాళ్ళు ఉన్నారు చర్చ సిస్టంలో నీతి మంతుల లాగా అంటే స్వనీతిని మీద ఆధపడ్డ వాళ్ళు ఉన్నారు దాని తర్వాత కొరకు జీవించే వాళ్ళు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించే గుంపులో మనం ఉండాలనేది కాబట్టి దిస్ బుక్ ఈజ్ రిటర్న్ ఓన్లీ ఫర్ సర్వెంట్స్ దోజ్ ఆర్ హోలీ కాబట్టి నేను మార్నింగ్ యాక్చువల్ గా అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఓల్డ్ ఆల్మోస్ట్ టూ అక్టోబర్ లో అంటే ఎంటర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రఫ్లీ అరౌండ్ టెన్ ట్వెల్వ్ మంత్స్ ఎక్స్క్లూజివ్ గా జకర్యా గ్రంథం మీదనే వీ హ్యాడ్ స్పెండ్ టైం రఫ్లీ అరౌండ్ సిక్స్టీ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి ఆ సిక్స్టీ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ లో ఈ పర్టికులర్ చాప్టర్ ఫోర్ ని నేను వెతకడానికి ప్రయత్నించిన ఐ వాస్ లిజనింగ్ టు కానీ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అన్ని వస్తుంటాయి సో డి హ్యావ్ ఇనఫ్ టైం టు గో త్రూ బట్ వేగ్లీ ఐ స్టిల్ రిమెంబర్ వాట్ బి డిస్కస్డ్ టూ లో అయితే ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ముఖ్యంగా ఈ సెవెన్ చర్చెస్ ఎండ్ టైంకి వచ్చేటప్పటికీ దేవర్ ఆల్ డిగ్రేడింగ్ అనేది ఒకటి విషయం అయితే ఒక కీవర్డ్ లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వై దేవర్ డిగ్రేడింగ్ అనేది అంటే గ్రాడ్యువల్ గా వాటి యొక్క క్వాలిటీ స్టార్టింగ్ లో ఉన్న క్వాలిటీ ఎండింగ్కి వచ్చేటప్పటికీ లేదనేదే మనం ప్రతి చర్చకి వార్నింగ్ చూస్తాం చాప్టర్ టూ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మనం చూస్తాం అయితే ఇది నెబుకద్ యొక్క డ్రీమ్ ని జ్ఞాపకం చేసింది నాకు ఈరోజు మధ్యాహ్నం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో నెబుకద్ డ్రీమ్ లో ఆ యొక్క గోల్డెన్ ఆ స్టాచ్యూ కనిపిస్తుంది మనకి దాని తల భాగము బంగారము ఛాతి భాగము వెండి దాని నడుం భాగం వరకు ఇత్తడి దాని తొడా నుంచి కాళ్ల భాగం వరకు ఇనుము మరియు మట్టి క్లే ఆయన్ అండ్ క్లే ఇనుము మట్టి అంటే అక్కడ ఇప్పుడు ఇది నాకేమో అర్థం కాలేదు అన్నప్పుడు ధాన్యలు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు ఏమని ఇంటర్ప్రిట్ చేస్తాడు అంటే గోల్డ్ అనేది మీ రాజ్యానికి సాదృశ్యం మీ తర్వాత వచ్చేది అన్ని బలహీనమైన రాజ్యాలు అంటే క్వాలిటీ డిగ్రేడెడ్ క్వాలిటీ కింగ్డమ్స్ వస్తాయని చెప్తాడు ఆయన తర్వాత గోల్డ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ మెటల్ వెరీ ప్రెషస్ మెటల్ దాని తర్వాత దానికి ఉన్న గ్లోరీ వేరే మెటల్స్ కు ఉంటది అన్నట్టు అట్లనే సిల్వర్ కు ఉన్న విలువ్ ఇత్తడికి ఉండదు విలువ ఇనుముకు ఉండదు ఇనుము అండ్ మట్టి అసలు మట్టి దేనికి పనికిరాదు ఎండ్ టైమ్స్ లో ఇనుము మట్టి కలిసిన రాజ్యాలు ఉంటాయి అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు గ్రాడ్యువల్ డిగ్రేడేషన్ అయితే ఇమ్మీడియట్గా నాకు ఫ్లాష్ ఆఫ్ థాట్ ఏంటంటే కింగ్డమ్స్ కదా ఇవన్నీ గోల్డ్ కింగ్డమ్ సిల్వర్ కింగ్డమ్ బ్రాన్స్ కింగ్డమ్ అయన్ అండ్ క్లే మిక్స్డ్ కింగ్డమ్స్ ఇవి బట్ అవి ఇమ్మీడియట్లీ నాకు రిలేట్ స్టార్టింగ్ లో చర్చ్ సిస్టమ్స్ కూడా అన్ని గోల్డ్ గానే ఉన్నాయి ఎర్లీ డేస్ చర్చెస్ అవి గ్రాడ్యువల్ గా సిల్వర్ తయారై బ్రాన్స్ గా తయారై ఇనుము మట్టి కలిసిపోయిన ఈ అంటే కిచడీ టైప్ అవి ఆ రీతిగా నాకు కింగ్డమ్స్ హ్యావ్ బికమ్ లైక్ దెట్ అనేది ఒక విషయం గ్యాప్ గా చేయబడింది ఆ ఈ సెవెన్ గోల్డెన్ క్యాండిల్ కి సంబంధించిన విషయాలు నేను చూస్తా ఉన్నా డీటెయిల్ గా ముఖ్యంగా నిన్న దినంలో మనం చూసింది ఏంటంటే జకరే గ్రంథం నాలుగవ అధ్యాయము పదకొండు పద్నాలుగు వచనాలలో నాలుగో అధ్యాయము పదకొండు పద్నాలుగులో ఏముందంటే నా వెళ్ళిన వాడ ఇదేమిటని నాతో మాట్లాడుతున్న దూతని అడిగితేని మాట్లాడుతున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా నాకు తెలియదంటే పన్నెండవ అష్టంలో రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్టుకున్న అంటే ఆ ఒలివ చెట్టు నుంచి ఈ రెండు కొమ్ములకి సప్లై అవుతుంది ఆయిల్ కుమ్మరించు ఒలివ చెట్లకున్న రెండు కొమ్ములను ఏమిటివని నేను అతను అడగగా నాతో ఇవి ఏమిటివని నీకు తెలియదా అనెను నా ఇలిన వాడ నాకు తెలియదని అనను నేను అతడు వీరిద్దరు అంటే ఆ రెండు కొమ్ములు వీరిద్దరు సర్వలోక నాదుడ యహోవ యుద్ధ నిలబడుచు తైలము పోయి వారై ఉన్నారనేను కాబట్టి వీళ్ళిద్దరు ఎవరన్నప్పుడు అక్కడ చాలా స్పెసిఫిక్ గా ఈ టూ బ్రాంచెస్ టూ ట్రీస్ టూ బ్రాంచెస్ అవి టూ గోల్డెన్ పైప్స్ లోనికి ఆ గోల్డెన్ ఆయిల్ ని ఎమిటీ చేస్తాయంటే తక్కిన క్యాండిల్ అంటే సెవెన్ ఫైవ్ లో ఈ రెండు క్యాండిల్ వాటి ఆయిల్ నింపుకొని చెట్ల నుంచి అందులోనికి పోసేసినాయి తక్కిన పైప్స్ లోనికి అప్పుడు జకర్ అడుగుతున్నాడు ఇవి నాకేం అర్థం కావట్లేదు వాట్ ఆర్ ది అనిస్ యాక్చువల్ గా ఎలినవాడ అంటే యాక్చువల్ గా అయితే ఇంగ్లీష్ లో రూలర్ రూలర్ అంటే లార్డ్ యాక్చువల్ గా వాట్ ఆర్ దీస్ మై లార్డ్ అని ఇంగ్లీష్ లో ఉంది యాక్చువల్ గా అయితే తెలుగులోకి వచ్చినప్పటికీ రూలర్ వాట్ లార్డ్ అనే పదం యాక్చువల్ గా ప్రభు అని కావాలా కానీ ఎలినవాడ అంటున్నాడు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్స్ పదాలు వీళ్ళు ఎవరు లార్డ్ అంటే దేవుడే ప్రభువే ఇవి జ్ఞాపకం చేస్తుంటాయి జకరియాక అని మాట్లాడుతున్నాడు జకరియా టైంలో ఉన్నాయి ఈ దర్శనాలు కానీ ఆయనకు అన్ఫార్చునేట్లీ ఏం అర్థం కావట్లేదు చెప్తున్నా అర్థం కావట్లేదు ఆయనకి ఇంటర్ప్రిట్ చేసినా అర్థం కావట్లేదు మనం ఎన్ టైమ్స్కి వచ్చినప్పుడు కూడా అదే రీతి కొద్ది చెప్తున్నా కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాయి అన్నట్టు చాలా మంది లాంగ్ టైం ఆల్మోస్ట్ టూ నుంచి వీటి మీద కుస్తీపడ్డాం మేము ఆల్మోస్ట్ సిక్స్టీ అవర్స్ రికార్డింగ్ అంటే ఇట్స్ నాట్ అ జోక్ నేను ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకున్నా రఫ్లీ సిక్స్టీ అవర్స్ అంటే A, a, approximately వన్ year అన్నట్టు వన్ ఇయర్ ఆఫ్ టైం హ్యాడ్ స్పెండ్ హ్యాస్ బిన్ స్పెండ్ అండర్స్టాండింగ్ ఆల్ దీస్ హో ఆల్ దీస్ అన్నప్పుడు పద్నాలుగో వర్షంలో ఉంది వీళ్ళు ఎవరు అనేది ఈ టూ క్యాండల్ స్టిక్స్ లేక ఈ టూ ఆలివ్ ట్రీస్ బ్రాంచెస్ అంటాము యాక్చువల్ గా అతడు వీరిద్దరు సర్వలోక నాదులకు యుహోవ యోధ నిలబడచ్చు తైలము పోయి వారునై ఉన్నారా నేను కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నారు ఇక్కడ వీళ్ళిక్కడ ఆయన ఎదుట కానీ మనము రెవల్యూషన్స్ చాప్టర్ వన్ లో చూసినప్పుడు ఆయన ఎదుటి నుంచి బయలుదేరిండ్రు వీళ్ళు ఇక్కడ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవర్ దేర్ బిఫోర్ హిమ్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి దే లెఫ్ట్ ఆయన సరి నుంచి బయటకు ఎక్కడికి వచ్చిందంటే ఈ లోకాల్లోకి వెళ్ళిపోయినారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అంటే గాస్పిల్ ని సువార్తని ప్రకటించడం కొరకు ఆయన సత్యవాక్యాన్ని ప్రకటించడం కొరకు దేవుని సేవకులు ఇద్దరు ముఖ్యంగా పర్టికులర్ గా గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నారు ఆ ఇద్దరు ఎవరు అనేది రెవ్యులేషన్స్ చాప్టర్ లెవెల్ లో ఉంది చాలా డీటెయిల్ గా మనం స్లోగా మనం కిందికి వెళ్తా ఉంటాం అయితే ఈ ఇద్దరు వీరిద్దరు ఎవరు అన్నప్పుడు వీరిద్దరు సర్వలోక నాదు యోహో నిలబడచ్చు తైలము పోయి వారునై ఉన్నారు తైలము అంటే ఆయిల్ కదా యాక్చువల్ గా అయితే అక్కడ ఇంగ్లీష్ లో అయితే గోల్డెన్ ఆయిల్ అని ఉంది ఇక్కడ మటుకు సువర్ణ తైలం లేదు ఇక్కడ నిలబడొచ్చు తైలం పోయి వారునై ఉన్నారని ఉంది కానీ ఇంగ్లీష్ లో మటుకు గోల్డెన్ ఆయిల్ అనుంది వారిలో నుంచి గోల్డెన్ ఆయిల్ ఎమిటీ అవుతుంది ఎక్కడికి ఎమిటీ అవుతుంది అంటే రిమైనింగ్ 5 పైప్స్ కి సో అంటే దిస్ టూ ఆర్ గోయింగ్ టు బి డ్రైయింగ్ ఆఫ్ అన్నట్టు వీళ్ళ ఆయిల్ అంతా ఆ ఫస్ట్ ఫైవ్ గ్రూప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినాక ఫైవ్ పైప్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసినాక దేర్ విల్ బి నో మోర్ ఆయిల్ అన్నట్టు అది మనం చాప్టర్ లెవెన్త్ కోసం తెలుస్తుంది అన్నట్టు వీళ్ళు ఎవరు అనేది వీళ్ళు అక్కడ లాస్ట్ నేను ఎస్టడే ఒక క్లారిఫై చేశాను కొంచెం రెఫరెన్స్ ఇచ్చినాను ఏంటంటే చాప్టర్ సెవెన్ రెవల్యూషన్ చాప్టర్ సెవెన్ వన్ టు ఎయిట్ లో ట్రైబ్స్ ఆఫ్ జేకబ్ జేకబ్ జేకబ్ సంతానం యాకబు సంతానం పన్నెండు గోత్రీకుల గురించి అక్కడ మనం చూస్తాం ఆశ్చర్యం ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఇన్ దాట్ ఆర్డర్ రూబేన్ నుంచి లాస్ట్ వర్క్ మనం చూస్తాం కదా కానీ అక్కడ మనకు ఆర్డరే ఉండదు అన్నట్టు టైమ్స్ వచ్చినప్పుడు అయితే మెయిన్ ల్యాండ్ చర్చెస్ లైరో లాంగ్ టైమ్ ప్రీచింగ్ ఏంటంటే అక్రాస్ ద వరల్డ్ ఎండ్ టైమ్స్ లో దేవుడు వీళ్ళని స్పెషల్ గా ప్రొటెక్ట్ చేసుకుంటాడు ఇజ్రా ని అని ఒక ప్రీచింగ్ ఉంది బికాస్ అక్కడ టువల్ ట్రైబ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి బట్ యాక్చువల్ అయితే ఆ టువెల్ ట్రైబ్స్ నేమ్స్ కంప్లీట్ గా లేవు కేర్ఫుల్ గా చదివిన వాళ్ళకే అర్థమవుతాయి అవి అక్కడ పర్టికులర్ గా మనకి రూబేను కనిపించడు దాని తర్వాత దాను కనిపించడు దాని గురించి ఎవరు డిస్కస్ జరిగి కామెంట్స్ ఎలా మనకు కనిపించవు కేర్ఫుల్ గా చూసినప్పుడు అండ్ అక్కడ ఏమవుతుంది అంటే జోసఫ్ ఒకటి ఉంటుంది దాని తర్వాత మనిషేక్ ఉంటుంది అక్కడ ట్రైబ్ యాక్చువల్ గా మనిషే కదా ట్రైబ్ జోసఫ్ ట్రైబ్ అనే ఉండాల కానీ జోసఫ్ కుమారుడు మనిషే అండ్ ఎఫ్రాహిమ్ బట్ ఎఫ్రాహిమ్ మిస్సింగ్ ఉంది అక్కడ కానీ మనషే ఉంటుంది ఎప్పుడైనా మీరు తర్వాత డీటెయిల్ గా చాప్టర్ వన్ చాప్టర్ సెవెన్ వర్డ్స్ వన్ టు ఎయిట్ చదివితే మీకు అవన్నీ క్లియర్ గా అర్థమవుతాయి అయితే అక్కడ జోసఫ్ ఈ ఇద్దరు కుమారులు ఉంటారు ఆ ఇద్దరు కుమార్లలో ఒకరి నేమ్ మిస్ అయిపోయింది ఈ లో స్పెషల్ కాబట్టి జోసఫ్ టూ సన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు జోసఫ్ క ఒక భాగం ఇచ్చిండ్రు దాని ఒక భాగం ఇచ్చారు కానీ ఎఫ్రాయింకి లేదు అక్కడ స్థానం ఎండి టైమ్స్ లో వై ఎఫ్రాయి ఈజ్ మిస్సింగ్ అన్నప్పుడు యాక్చువల్ అయితే అది అర్థం చేసుకోవాలంటే హుషయా అర్థం చేసుకోవాలంటే హుషయా గ్రంథం చదివితే కానీ అర్థం కాదు యాక్చువల్ వాట్ హ్యాపెన్ టు దిస్ టూ చిల్డ్రన్ ఆఫ్ జోసెఫ్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఎఫ్రాయిం బికమ్స్ మనిషి అక్కడ చూస్తే అదంటే వారు వీరు వీరు వారు అవుతారంటాం కదా ఆ ప్రాఫెస్ అక్కడ నెరవేనట్టు చూస్తాం కాబట్టి చాప్టర్ లెవెన్త్కి వచ్చినప్పుడు వెరీ క్లియర్ గా వీటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు జస్ట్ ఒక రెఫరెన్స్ అన్నట్టు హూ ఆర్ దిస్ టూ అన్నప్పుడు ఒక క్లూ ఇది దిజ్ ఆర్ దట్ అనాయింటెడ్ వన్స్ అన్నాడు కానీ ది అనాయింటెడ్ వన్స్ ఆర్ కాల్డ్ ద సన్స్ అని జేమ్స్ స్టాంగ్ లు ఉంది హూ ఇస్ అనాయింటెడ్ అంటే ద వన్స్ వర్ అనాయింటెడ్ ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్ గా కాబట్టి వీళ్ళిద్దరు ఎవరంటే దేవుని సన్నిధించి వచ్చిన వాళ్ళే కాబట్టి దేవుని అభిషేకం పొందుకున్న వాళ్ళే ఆ చాప్టర్ లెవెన్ ఇప్పుడు చూస్తున్నాం రెవల్యూషన్స్ చాప్టర్ లెవెన్ త్రీ ఫోర్ లో ఏముందంటే నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను కాబట్టి ఈ ఇద్దరు అనాయింటెడ్ విట్నెసెస్ కి నేను ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనె పట్ట ధరించుకొని వెయ్యిండి రెండు వందల అరవై రఫ్లీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నట్టు వెయ్యిన్ని అరవది అరవది దినములు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచింతురు ఈ టూ పైప్స్ టూ విట్నెసెస్ టు అనాయింటెడ్ పీపుల్ తర్వాత వాళ్ళు ప్రవచించడం అనేది అంటే దే ఆర్ ఎంటింగ్ అన్నట్టు ఆయిల్ ప్రవచనం అనేది ఆయిల్ అంటే సత్యాన్ని ప్రకటించడమే ప్రవచనం యాక్చువల్ కాబట్టి ఆయిల్ దే ఆర్ ఎంటింగ్ హౌ లాంగ్ అంటే రఫ్లీ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వీరు భూలోకంకు ప్రభు వాని ఎదుట నిలుచున్న రెండు ఒలివచ్చెట్లను దీప స్తంభములనై ఉన్నారు ఇక్కడ క్లూ ఉంది యాక్చువల్ గా ఓఆర్ దీస్ అనేది మోర్ క్లియర్ ఫోర్త్ వర్స్ లో వీరు భూలోకంకు ప్రభు అంటే వీళ్ళు దేవుని సన్నిధిలో మనం ఎక్కడ చూస్తున్నాము చాప్టర్ ఫోర్ లో చూసినప్పుడు జకరియా చాప్టర్ ఫోర్ లో లెవెల్ రెవల్యూషన్స్కి వచ్చేటప్పటికి లెవెన్త్ లో వీళ్ళు ఎక్కడున్నారంటే భూలోకం నాకు ప్రభు వాని ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభంలోనై ఉన్నారు ఈ రెండు ఈ రెండు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఎంటింగ్ అన్నట్టు వారి గోల్డెన్ ఆయిల్ ని తక్కిన క్యాండల్ లోకి ఎంటీ చేస్తున్నారు అన్నట్టు త్రూ దే ప్రీచింగ్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఈ దగ్గరకి ఇంకేం అర్థం కావట్లేదు ఎందుకంటే అయిన టైంలో జరగలే ఈ ప్రాఫెసెస్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో జరగలే ఈ ప్రాఫెసీస్ జకరే గ్రంథంలో ఉన్న ప్రాఫెసీస్ ఒక్కటి కూడా ఆ రోజు జరగలే అవి మన టైం వరకు అన్ఫార్చునేట్లీ ఎవరు కూడా జకరే గ్రంథాన్ని ధ్యానించారు అండ్ ఇప్పుడు జకరే గ్రంథంలో ఉన్న చాప్టర్ ఫోర్ ని ధ్యానించకపోతే ఇంపాసిబుల్ అన్నట్టు ఈ రెవల్యూషన్స్ చాప్టర్ లెవెన్ వరకు ఏం అర్థం అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా ఉంటుంది చదువుతుంటే అదే ఇప్పుడు మరోసారి మనం జకరే గ్రంథం నాలుగవ అధ్యాయానికి వెళ్తున్నాం జకరే గ్రంథం నాలుగవ అధ్యాయము ఐదు నుంచి పది వర్షనాలు నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా వెళ్ళినవాడా నాకు తెలియదంటే నీ అప్పుడు అప్పుడు అతడు నాతో ఇట్లా నేను ఇప్పుడు చూడండి టోటలీ డిఫరెంట్ గా ఉంటుంది ఇది వెరీ ఇంట్రెస్టింగ్ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుంది చూడండి అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబాబేలు నాకు ప్రత్యక్ష మగు యహో వాకు ఇదే వాళ్ళు చేయాల్సిన సేవ ఏందనేది వాళ్ళు చేయబోయే సేవ ఏందనేది ఇక్కడ చెప్పబడింది అప్పుడత నాతో ఇట్లా నేను జరుబాబేలునకు ప్రత్యక్ష మగు యహోవాకు ఇదే ఏంది అది చూడండి శక్తి చేతనైనా బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును కాబట్టి ఒక విషయం గురించి మాట్లాడుతుంటూ ఏదది జరగాల్సిందనండి ఆ ఇక్కడ పర్టికులర్ గా అనే పదం ఈ జరుబాబేలు ఎవరు ఆయనకు ప్రత్యక్షమైన యహోవాకు ఏంది దాని ఈ శక్తి చేతనైనానో బలము చేతనైనానో కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యం కధిపతికి యోహో ఓ సెలవు ఇచ్చాను కాబట్టి జకరియా ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్త్ వర్స్ లో ఉన్నది ఏంటంటే ఆల్మోస్ట్ అప్పటికే దీని కొరకు నేను టూ లో రికార్డింగ్స్ అన్ని వింటా ఉన్నాను తిరిగి హౌ ఎలాబొరేట్లీ అక్కడ చూసామనేది ఏమో అర్థమైందంటే అక్కడ ఇప్పుడు జెరూ అనే వ్యక్తి ఎవరు తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు ఏడవష్టంలో ఏముందంటే ఒక గొప్ప పర్వతముంది గొప్ప పర్వతమా జరుబాబెలను అటగించుటకు నీవు ఏ మాత్రము ఏ మాత్రపు దానవు నీవు చదును భూమి వగుదువు కృప కలుగునుగాక కృపా కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి పెట్టించును యహో వాకు మరలా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిను జరుబావేలు చేతులు ఈ మందిరకు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ఆ మందిరాన్ని ముగించడు అప్పుడు శైనులకు అధిపతి యహోవా నన్ను మీ యుద్ధకు పంపిణని నీవు తెలుసుకుందుకు తర్వాత పదవర్షంలో కార్యములు అల్పములైన కాలమును ధృవీకరించిన వాడేవాడు లోకమంతటను సంచారం చేయుహోవా యొక్క ఏడు నేత్రములు చాలా క్లియర్గా ఉంది ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని బ్యాక్ వెళ్ళిపోతామాలో సార్ వీళ్ళంతా ఎవరంటే యహోవ యొక్క ఏడు నేత్రములు కాబట్టి ఆయన ఐస్ ఇక్కడ సెవెన్ ఐస్ అంటుండే సెవెన్ స్టార్స్ సెవెన్ ఐస్ సెవెన్ చర్చెస్ సెవెన్ ఐస్ గురించి మాట్లాడారు అయితే యహోవ యొక్క ఏడు నేత్రములు జరుబాయిబుల చేతిలో గుండు చూచి సంతోషించను కాబట్టి ఇవన్నీ అప్పుడు ఆ రోజులలో ఎంతో ఎలాబరేట్ అవర్స్ అండ్ అవర్స్ డిస్కస్ చేసినాం ఇప్పుడు వాటిని కంప్రెస్ చేయాలంటే కొంచెం కష్టమే బట్ ఐమ్ స్టిల్ ట్రై అయితే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ జకర్గాకి ఇది అర్థం కాలేదు ఇది అని ఇక్కడ ఒక మౌంటైన్ గురించి మనం చూస్తున్నాం ఈ యొక్క ఫైవ్ నుంచి టెన్త్ వరకు ఒక మౌంటైన్ చూస్తున్నాం దాని తర్వాత ఒక ప్లమెట్ చూస్తున్నాం అంటే గుండు దారం అంటాం దాన్ని ఇంగ్లీష్ లో ప్లంబ్ లైన్ అంటాము ఈ మన కాలంలో ఈ మేసన్స్ వాడతారు దాన్ని గుండుదారం అంటారు దాన్ని గుండు దారం అంటే ఈ ఇండ్లు కడతపుడు గోడలు కడతపుడు దాన్ని వాడతారు అన్నట్టు అది ఉంది ఆయన చేతిలో ఎవరి చేతిలో ఉందంటే ఇందాక చూసిన మనము జరుబాబేల చేతిలో ఉంది జరుబాబుల చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించను దేవుడు అయితే ఈ దీనికి సంబంధించింది కూడా ఆల్మోస్ట్ ఒక అనుకుంటా అరౌండ్ టువల్ అవర్స్ రికార్డింగ్ ఉంది ఎక్స్క్లూజివ్లీ ప్లంబ్లైన్ టూల్ అవర్ సిక్స్టీన్ అవర్స్ ఉంది రికార్డింగ్ ప్లంబ్ లైన్ దీనికి సంబంధించింది ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చూసుకోగలుగుతూనే గానీ ఇవి మనకు అర్థం కావు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మౌంటైన్ దాని తర్వాత పై కప్పు పై రాయి అంటే క్యాప్ స్టోన్ లేక హెడ్ స్టోన్ అని ఉంది ఇంగ్లీష్ రిఫరెన్స్ లో హెడ్ స్టోన్ మౌంటైన్ ఇన్ని పదాలు ఉన్నాయి అక్కడ కాబట్టి ప్రతిదీ సింబాలిక్ యాక్చువల్ గా నేను ఏంటంటే ఈ సింబాలిక్స్ ఇవన్నీ ఎలిమెంట్స్ సెవెన్ ఐస్ అనేది సింబాలిక్ ప్రతి మీనింగ్ ఉంది దాన్ని మన టైమ్ లోకి ఇంటర్ప్రిట్ చేసుకోవాలనేది ఆయన యొక్క హోలీ స్పిరిట్ లీడింగ్ ఉంటే మనకు అర్థం ఇంట్రెస్టింగ్ ఏంటంటే జెరూబ్ బాబెల్ ఎవరు అన్నప్పుడు పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి లేదు అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లేదు న్యూ టెస్ట్మెంట్ కాబట్టి దాన్ని జేమ్స్ నంబర్స్ తో చూస్తే గానీ అది మనకు అర్థం కాదు అయితే జేమ్స్ నంబర్స్ లో జెరు అనే వర్డ్ కి నేను మీనింగ్ చూస్తుంటే హెచ్ జెరు ప్రతి ప్రతి సింబాలిక్ ఎలిమెంట్ ని మనము అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నిస్తాం జెరు అంటే హెచ్ ట్వంటీ టూ వన్ సిక్స్ హెచ్ descended of that is from babylon anundi that is born there aithe interesting endante uh, root words velapudu okkar first point endante 21 2216 h annapudu hebrew word annatadi jerubabel annadi hebrew word h 2216 le emundante someone who is descended of that is from babylon అంటే బబులోన్ నుంచి బయటికి వచ్చిన వాడు జెరుబాబేలు అనేది ఒక పాయింట్ ఒక మీనింగ్ అనేది జెరుబాబెల్ అంటే దాని తర్వాత దట్ ఈస్ బాండ్ అంటే బైబులోన్ లో పుట్టిన వాడు అని అర్థం బబులోన్ లో పుట్టిన జెరుబాబేలు బబులో నుంచి బయటికి రావాలా దాని మీనింగ్ యాక్చువల్ గా జెరుబాబెల్ బాబెల్ అంటే బైబిలో ఉంది అయితే ట్వంటీ లో ఏముందంటే హెచ్ ట్వంటీ టూ లో టు ఫ్లో అవే అని అంటే జరుబాబేలు అనేవాడు బబులో పుట్టి పెరిగిన అక్కడ నుంచి హీ మస్ట్ ఫ్లో అవే అదర్వైజ్ బబులోకి పట్టిన దుస్థితి అతనికి కూడా పడుతుంది కాబట్టి ఈ బబులో జరుబాబేలు ఎవరంటే మందిరాన్ని కట్టేవాడు ఇందాక చూసిన అతనే ఫౌండేషన్ స్టోన్ లేచేసినాడు అతని హస్తాలే దాన్ని ముగిస్తాయి మందిరాన్ని కాబట్టి ఆ ఫౌండేషన్ స్టోన్ ఏంది అది మనం చేయాల్సిన పని ఏందని అక్కడ యాక్చువల్ గా జెరూ బాబిల్ అంటే యూ అండ్ ఐ ఇట్ రెప్రజెంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ ఎస్ పర్టికులర్లీ మినిస్టర్ సేవలు అన్నట్టు ఎందుకంటే వివర్ ఆల్ ఇన్ బాబిలోన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఎర్లీ మార్నింగ్ ఐ హావ్ గాన్ త్రూ సో మెనీ చర్చెస్ అంత కన్ఫ్యూషన్ ఆంగ్లికన్ ఆర్డర్ అదంతా ప్రీస్ లిబర్టికల్ ప్రీస్టోట్ కి సంబంధించిన చర్చి సిస్టమ్ నేను అక్కడికి వెళ్ళొచ్చిన బయటికి స్పీచింగ్ ఆంగ్లిక్ ఆర్డర్ నుంచి బ్రదర్ ఇన్ సంఘానికి వెళ్ళిన అక్కడంతా డాక్టరీన్ ఆఫ్ సాలబ్రేషన్ డాక్టరీన్ ఆఫ్ గ్రేస్ డాక్టరీన్ ఆఫ్ ఫెయిత్ అవే ఉంటాయి అక్కడ అంతకంటే వేరే ఏముండవు ఎస్కటాలజీ అసలే ఉండదు అక్కడ సెకండ్ కమింగ్ కి సంబంధించిన ప్రాఫెసెస్ ఏవి కూడా డీలింగ్స్ ఉండవు అక్కడ అంటే దే డోంట్ గో డీప్ ఇన్ టు దోస్ కొన్ని బ్రదర్ ఇన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ని రిజెక్ట్ చేసిన సంఘాలు అవి దే డోంట్ అక్సెప్ట్ అన్నట్టు హోలీ స్పిరింగ్ అక్సెప్ట్ చెయ్యరు పోలీస్ రేట్ గిఫ్ట్స్ ఆపరేట్ అవుతున్నాయని కూడా ఎక్సెప్ట్ చేయరు వాళ్ళు రోజు అవన్నీ డెవిలిష్ అంటారు అంటే దేవుని కరలిని సైతానికి పూలుస్తారు అన్నట్టు కొన్ని చర్చెస్ లో అదే రీతిగా అక్కడ నుంచి నేను బ్యాప్టిస్ట్ చర్చ్ లో కొంతకాలం ఉన్నాను నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ డాక్టరింగ్స్ పర్టికులర్లీ జూవిష్ జూవిష్ పీపుల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి ఆ టైప్ ఆఫ్ చర్చ్ సిస్టమ్ జూవిష్ రిచువల్స్ పాత నిబంధన కాలకు ఆచారాలు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆ చర్చ్ ేషన్ క్రూసిఫిక్షన్ ఇవన్నీ చెప్తున్నా కానీ ఎంఫసిస్ మటుకు వన్ టైప్ ఆఫ్ ప్రీచింగ్ ఉంటుంది అది ఇమ్మీడియట్లీ పెద్ద కోస్త బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళిపోతే అక్కడ ఎక్స్క్లూసివ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటాయి దాని తర్వాత ఎస్కెటాలజీ అంతా కొలాబ్స్ అయిపోయింది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ కి సంబంధించిన అన్ని రాంగ్ టీచింగ్స్ ఉంటాయి అక్కడ పెద్ద గ్రూప్స్ అలా చూస్తే సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దిస్ ఎంటైర్ సిస్టమ్ ఈస్ లైక్ బ్యాబెల్ ఎవ్రీవేర్ దేర్ ఈస్ కన్ఫ్యూజన్ హూ ఇస్ రైట్ హూ ఇస్ రైట్ మేమే కరెక్ట్ మేమే కరెక్ట్ అని కొట్లాడుతుంటాయి చర్చలు ఈ రోజు మాదే కరెక్ట్ మా బోధనే కరెక్ట్ మాకే ఫస్ట్ బయల్పరచబడింది మీరు తర్వాత వచ్చిన వాళ్ళు మా మేము మేమిచ్చే బ్యాప్టిజమే కరెక్ట్ మీది తప్పు అని ఇట్లా ఒకరినొకరు బ్లేమ్స్ చేసుకొని ఒకరినొకరిని శపించుకోవడము ఒకరినొకరు ద్వేషించుకోవడము ఇదంతా బ్యాబ్లోన్ కి సాదృశ్యండి ఇట్స్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ మనుషుల బోధ దయ్యంలో బోధ భూతంలో బోధ అంటాడు పౌలు గళితులు రాసిన పత్రికలో మీరు దయ్యంలో బోధన అనుసరించిన వారు మీరు భూతంలో బోధన అనుసరించిన వాళ్ళు అంటారు మీరు నికలత్తుల బోధన అనుసరించిన వారు అంటారు కదా ఆ సెకండ్ చాప్టర్ కు వచ్చినప్పుడు ప్రకటన కాబట్టి ఆల్ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉందంటే ఇస్ నాట్ ఎనీవేర్ సిట్ ఈస్ విది ఇన్ ది చర్చ్ ఎందుకంటే కన్ఫ్యూజన్ ఇస్ దేర్ ఇన్ ది చర్చ్ బ్యాబెల్ అంటేనే కన్ఫ్యూజన్ సో యూ రిప్రజెంట్ జరు బాబెల్ దేవుని మందరిని కట్టాలా అంటే మటుకు యూ హ్యావ్ టు ఫ్లో అవే ట్వంటీ టు సిక్స్ ఫిఫ్టీన్ అంటే జేమ్స్ ట్రామ్స్ లో you have to flow away from where h 894 la undi second root vadadi h 894 la em undante you have to flow away from confusion anundi confusion confusion is babel anundi that is babylon anundi kabatti actual Greece babylon led everybody knows edigante babylon bohu garvamlaku velipoyindi nedukante sar kalam tarvata ee roju ledadu ఇప్పుడైతే ఒక పెద్ద మైదానంలా కనిపిస్తుంది దాని ఒక్క చిహ్నం లేదు ప్రపంచం ని గడగడలాడించిన గొప్ప దేశం ఒకప్పుడు సెవెన్ హండ్రెడ్ బీసీలో ఈరోజు మనకు కనిపించదు ఆ కింగ్డమ్ వెరీ పవర్ఫుల్ కింగ్డమ్ నెబుకద్ నెజర్ దానియలు హెచ్కేలు అక్కడ ఉన్నారు ఒకప్పుడు దానియల్ తర్వాత ఒక ఇయర్స్ డిఫరెన్స్ తోనే వస్తాడు చరిత్రలో సో వీళ్ళందరూ హెచ్కే కూడా దర్శనాలన్నీ అక్కడ జరిగినాయి కేబారు నది తీరంనా దేవుని దర్శనం కనిపిస్తుంది హెచ్కెల్ గ్రంథం ఫస్ట్ అధ్యయనం చేసినప్పుడు మొత్తము బబులోన్ లోనే ఎహెచ్ఎల్ కి దర్శనాలు కలిగినాయి ఏహెచ్ కలిగిన ప్రతి దర్శనము అవుట్ సైడ్ ఆఫ్ జెరూసలం వెన్ హీ వాస్ టేకన్ క్యాప్ బెబులోన్ బబులోన్ కి చెరగొనబడిన వాళ్ళలో తర్వాత ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ సెకండ్ క్యాప్టివ్ అంటారు దాన్ని సెకండ్ క్యాప్టివిటీ ఆ సెకండ్ బ్యాచ్ ఆఫ్ క్యాప్టివ్ లోనే ఈతను వెళ్తాడు కాబట్టి రెండు గొప్ప దర్శన భాగాలు బైబుల్లో ప్రవచన భాగాలు అన్య దేశమైన బబులోన్లో దేవుడు చూపించి మాట్లాడినప్పుడు రాయబడ్డాయి ఆ పుస్తకాలు ఎందుకు అంటే ఇప్పుడు ఉంటుంది కూడా మనము బబలోనే. అందుకే ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా బబులోన్ క్యాలెండర్ జ్ఞాపకానికి ఎందుకంటే మనం మనం ఫాలో అవుతుంది బబులోన్ క్యాలెండర్ ఈరోజు అన్ఫార్చునేట్లీ నో బీ నోస్ విఆర్ ఫాలోయింగ్ బైబిలోన్ క్యాలెండర్ నంబర్ టూ మేము చేతికున్న గడియారం చూసుకున్నప్పుడు సెకండ్స్ నీడల్ సెకండ్స్ నీడల్ కనుక్కుంది కూడా బైబులోని కాబట్టి టైమ్ చూసినప్పుడల్లా మనం ఉన్నది బబులోను కాలం సూచిస్తుంది ఇవన్నీ సింబల్స్ ప్రభు ఎప్పుడో చూపించండి మనకి కొన్ని సమాచార క్రితం నుంచి చూస్తున్నాం కాబట్టి విఆర్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ఇన్ బబులోన్ ఎట్లా చెప్పగలవు అంటే ప్రకటన గంధం ఆ మహాబబులోను పట్నము కూలేను కూలేను అంది వాక్యం మరి ప్రకటన గంధం వచ్చినప్పటికీ బబులోన్ లేదు కదా ఫిజికల్ గా ఇట్ హాస్ బికమ్ స్పిరిచువల్ పాతవి గతించినాయి సమస్తం కొత్తవైన కాబట్టి బబులోను ఎక్కడ లేదు మనలోనే ఉంది చర్చ సిస్టమ్ లోనే ఉంది అది కూలిపోబోతుంది అన్న విషయాన్ని మనం అడ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఈ జెరుబాబేలకు సంబంధించిన బేసిక్ మీనింగ్ అర్థమైంది కాబట్టి దిస్ జంటల్ మ్యాన్ ఇస్ నాట్ వన్ ఇండివిజువల్ దిస్ జెంటల్మెన్ రిప్రజెంట్స్ ఎవ్రీబడి హూ ఇస్ సెయింగ్ దీస్ వర్స్ ఈ వాక్యాలను వీటిని చూసి స్వీకరించి వాటిని ప్రకటించేవాడు అన్నట్టు తర్వాత ఇక్కడ ఏముందంటే మౌంటైన్ తర్వాత చూపిస్తాను గానీ జరుబాబే లో ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ రాయబడింది ఇది ఏమిటి అన్నప్పుడు ఈ జరుబాబేలు ఆ ఇద్దరు సాక్షి రిప్రజెంట్ చేసినట్లు మనం ఇక్కడ చూస్తాం సిక్స్త్ వర్డ్స్ లో అప్పుడు అతను నాతో జరుబాబేలు నాకు ప్రత్యక్షమకు యహోవాపు ఇదే శక్తి చేతనూ బలము చేతనను కాక కాబట్టి మనకి ఇవి అర్థం కావాలి శక్తి అనేది ఏంది అనేది శక్తి బలము ఈ రెండు సింబల్స్ మనకు అర్థమైపోతే మనం చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి పాడుతున్న పాట ఇది శక్తి చేత కాదనూ బలముతో ఇది కాద నేను నా ఆత్మ ద్వారా ఇది చేతునని ఏ హో విచెను కాంగ్రిగేషన్ పాడుతుంది లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి పాట బట్ ఆనెస్ట్లీ వాళ్ళకి ఎవరు తెలియదు మీనింగ్ ఎందుకంటే నేర్పిన వాళ్ళకి తెలియదు పాడుతున్న వాళ్ళకి కూడా తెలియదు బట్ అట్లీస్ట్ మన దగ్గరకి ఈ రోజు వచ్చింది కాబట్టి మనకైనా ఇది తెలవాలి ఈ వాక్యం ఈ శక్తి చేత అయింది బలము చేత దేవుడు మాట్లాడుతున్నాడు శక్తి బలము ఇవి రెండు సింబల్స్ ఆత్మ నా ఆత్మ అంటుండ కాబట్టి ఆయన స్పిరిట్ అని మన పూర్తిని అర్థం చేసుకోగలం కానీ శక్తి చేతనను బలము చేతనను కాక అన్నప్పుడు ఇవి రెండు గ్రూప్స్ అని చెప్తున్నాడు దాని తర్వాత నా ఆత్మ అంటాడు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా శక్తి చేత నా బలము చేత ఇవి సెపరేట్ ఎలిమెంట్స్ లాగానే కనిపిస్తున్నాయి ఆ వాక్యంలో శక్తి చేతనను బలము చేతనను కాక ఆత్మ చేత అంటే ఈ రెండు గ్రూప్స్ వల్ల కావు ఇవి బాగా అర్థం తీసుకునేది అంటే ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటాం ఫ్లెష్ బలానికి సాదృశ్యం బ్లడ్ పవర్ కి సాదృశ్యం నాట్ బై మైట్ నాట్ బై స్ట్రెంగ్త్ అంటారు కదా బై స్ట్రెంగ్త్ కాబట్టి ఫ్లెష్ అండ్ బ్లడ్ వల్ల ఇవి సాధ్యం కావు అంటుండడు ఈరోజు ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే లోపలే కనిపిస్తుంది అంటే అంత శారీరకంగా జీవించే వాళ్ళనే ఫ్లెష్ అండ్ ఇవి రెండు గ్రూప్స్ ఇవి యాక్చువల్ గా అంటే మైట్ అండ్ స్ట్రెంగ్ చూపించుకుంటే సేవా జీవితంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కారణంగా నాలుగు లాస్ట్ చాప్టర్ లో మనం చూసినట్లు అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే ఇవి రెండు గ్రూప్స్ అన్నట్టు ఇవి పీపుల్ విల్ నాట్ బిల్డ్ ద చర్చ్ కానీ నా ఆత్మచేతనే ఇది జరుగును కాబట్టి ఆయన ఆత్మచేత జరుగునున్నప్పుడు ఆ సెవెన్ స్పిరిట్స్ మనం చూస్తాం కదా సెవెన్ చర్చెస్ సెవెన్ స్పిరిట్స్ ఇవి ఆయన ఆత్మచేత నడిపింపబడ్డవి వారి ద్వారానే సాధ్యము అనేది ఆయన చెప్తున్నాడు ఈ వాక్యం తర్వాత ఏడవ వర్షణ కష్ట గొప్ప పర్వతమా అంటున్నాడు ఈ గొప్ప పర్వతం ఎవరన్నది ఎక్కడ మనం పాట పాడుతున్నాం గాని అది తెలియదు ఓ గొప్ప పర్వతమా జరబాబు అడ్డగించడం ఎంత మాత్రమో దానము నీవు హూ ఆర్ యు హూ ఆర్ యూ ద గ్రేట్ మౌంటైన్ హూ ఆర్ దో ఓ గ్రేట్ మౌంటైన్ సెవెన్త్ వర్స్ లా ఉంది కాబట్టి గ్రేట్ మౌంటైన్ ఎవరు అన్నప్పుడు మనకి चालक्रिपन अक्चुअल आ ग्रेट मौंटन संबंधी चूपान चूस्त मन फस्टे जनमय चाप्टर फिफ्टी वन टी फाइव लगे ग्रेट मौंटन संबंध लांग इय कूस वक्यम इधे मैं बैक मन सैकिल जनमय चाप्टर फिफ्टी वन ट्वेंटी फाइव लर्व भूमिजेयु नाश पर्वतमा द्रेट मौटे సర్వభూమిని నాశనం చేయు నాశన పర్వతం అంటే గ్రేట్ మౌంటైన్ నేను నీకు విరోధిని ఇదే యోహో వాక్ ఆ గ్రేట్ మౌంటైన్ కి విరోధం అంటుంది దేవుడు నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించద్దును చిచ్చు పెట్టిన కొండ వలె కాబట్టి ఈ మౌంటైన్ ఇప్పుడు ఈ లోకంలో ఏ రీతి గుందనేది చెప్తాడు సర్వభూమిని నశింప చెయ్యి నాశన పర్వతం లాగుందంట ఈ మౌంటైన్ దాని తర్వాత చిచ్చు పెట్టిన కొండ వల్లే ఉండజేయదును చిచ్చులు పెట్టడం అంటే మనకు తెలుసు అది ఎప్పుడు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటది బ్లేమ్ క్రియేట్ చేస్తూ ఉంటది ఫైటింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటది ఈ కొండ దేనికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలా కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే మౌంటైన్స్ లోనే యాక్చువల్ గా కట్టేది ఎక్కడ చూసిన చరిత్రలో కానీ న్యూ టెస్ట్మెంట్ వచ్చే కొరంత్ ఇవన్నీ చర్చలు మౌంటైన్స్ మీద ఉంటాయి ఇంట్రెస్టింగ్ ఏ రిలీజన్ టెంపుల్స్ కానీ అన్ని కొండల మీద కట్టుకుంటారు మనుషులు ఆ ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలా హైయెస్ట్ ప్లేసెస్ అంటాం వీటిని యాక్చువల్గా హయర్ ప్లేసెస్ అంటాం కొండల మీద చెట్ల కింద వాళ్ళు తూపాములు వేసేవాళ్ళు ఇన్ఫాక్ట్ జెరూసలేం కూడా సెవెన్ హిల్స్ మీదనే ఉంది ఏడు ఏడు సెవెన్ మౌంటైన్స్ మీద ఉంది కట్టబడింది జెరూసలేం కాదు ఇటలీలో రోమ్ చూస్తాం రోమ్ పట్టణం కూడా సెవెన్ మౌంటైన్స్ మీదే కట్టబడింది స్కాట్లాండ్ సెవెన్ మౌంటైన్స్ మీద ఉంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన నేబరింగ్ స్టేట్ ఆంధ్ర తిరుపతి కూడా సెవెన్ హిల్స్ కదా కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ ఇష్టపడికి మనకి సెవెన్ హిల్స్ లేక సెవెన్ మౌంటైన్స్ మీద చర్చిలు గానీ దేవాలయాలు గాని లేక ఓల్డ్ టెస్టిమెంట్ టెంపుల్స్ కానీ కట్టబడినట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎండర్ టైమ్ కష్టపడికి ఈ టెంపుల్ ఎట్లా ఉంటుంది లేక ఈ మౌంటైన్స్ ఏ రీతిగా అంటే మౌంటైన్స్ అంటే సింబాలిక్ గా రిలీజియస్ ప్లేసెస్ అన్నట్టు వర్షిప్ ప్లేసెస్ అవి ఏరీతిగా తయారైనవి దేవునికి వ్యతిరేకంగానేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి వాళ్ళ నేచర్ ఎట్లుంటుంది అనేది మౌంటైన్ హెచ్చరిస్తుంది తర్వాత ఈ మౌంటైన్ కి ఏం జరగబోతుంది దేవుడు దాన్ని ఏ రీతిగా ఏ ట్రీట్ చేస్తారు నేను మరికొన్ని వాక్యాలలో చూపిస్తాను దానికి ముందు జకరే గ్రంథం మౌంటైన్ మళ్ళీ తర్వాత మనం వస్తాం గానీ ఇవన్నీ స్పిరిచువల్ హై ప్లేసెస్ అంటారు యాక్చువల్ ని జెకరే గ్రంథం నాలుగవ అధ్యయము ఐదు పదిలో ఏం చేస్తున్నాం అంటే ఎనిమిదవసరం లోప యహో వాక్ నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు జరుబాబుల చేతులు ఈ మందిరపు పునాది వేసినవి అతని చేతులు ముగించును ఆయననే పునాది వేస్తాడు అనేది అయితే నేను తీసుకున్నా స్పెషల్ పునాది వేసేటది ఏందన్నప్పుడు ఎఫ్ఎస్ల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఉంది ఆ వాక్యం ఏమని నేను చదువుతున్నాను అది ఎఫ్ఎస్ల రాసిన పత్రిక ఎటువంటి పునాది అనేది అక్కడ చెప్పబడింది ఎఫ్ఎస్ల రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం ట్వంటీ ఎయిత్ రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఇది లాస్ట్ గ్రూప్ ఇది ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులు హోలీ పీపుల్ పరదేశాలు పరజనులను పరదేశంలో కాక అంటే అవి రిమైనింగ్ గ్రూప్స్ అన్నట్టు టూ గ్రూప్స్ ఇవి పరజనులు పరదేశులు కాబట్టి మీరు పరజనులను పరదేశంలో గాక పరిశుద్ధులతో ఏక ఒకటే పట్టణం అది పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటి వారినై ఉన్నారు క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి ఇది హెడ్ స్టోన్ ఇది క్యాప్ స్టోన్ ఇందాక మనం చేసిన జరుబాబెదే క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి విండగా అపో ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఇది యాక్చువల్ ఫౌండేషన్ అన్ఫార్చునేట్లీ మనం వేరే ఒక ఫౌండేషన్స్ వేస్తున్నాం ఈరోజు ప్రపంచం అంతట చర్చ లో మనం ఏ మనం ఏ ఫౌండేషన్ మీద కట్టబడ్డామంటే అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడినాము మనకి మూలరాయి క్రీస్తు అంటుండే క్యాప్స్టోన్ హెడ్ అన్నట్టు అంటే ఇదంతా ఒక చర్చ్ సిస్టమ్ ఏ రీతిగా ఉంది క్యాప్స్టోన్ ఉన్నప్పుడు టిప్ ఆఫ్ ది మౌంటైన్ యాక్చువల్గా రీతికి చెప్పాలంటే టిప్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అది మనం పిరమిడ్స్ కడతూ పైన ఉండేదాన్ని క్యాప్స్టాన్ అంటాం మూలరాయి పిరమిడ్ లో పార్ట్ కన్స్ట్రక్షన్ ఏంటంటే టిప్ కన్స్ట్రక్ట్ అంత కట్టుకొచ్చినాక కూడా ఆ పైన చివరి భాగం షార్ప్గా ఉంటుంది ఆ పోర్షన్ లో చాలా కష్టం అంటారు ఈ రవి బ్రదర్ వీళ్ళకి తెలుస్తుంది అది క్యాప్స్టోన్ ఎందుకు అంత కష్టం దాని అట్లా ఈజీ కాదంట దానికి హైలీ క్వాలిఫైడ్ పీపులే కావాలి క్యాప్స్టోన్ కాబట్టి పవ్వే ఆ క్యాప్స్టోన్ ఆయన చేసుకోవడము బహు కష్టతరం చెప్తుంది కానీ ఎప్పుడైతే మనము ఈ ఫౌండేషన్ మీద కట్టబడతామో మన పని అది ఈ విత్ విట్నెస్ ఈ టూ ఆలివ్ ట్రీస్ కానీ లేక టూ ల్యాంప్ క్యాండిల్ స్టిక్స్ కానీ సేవా జీవితం ఏంటంటే ఈ ఫౌండేషన్ మీద మనం కట్టాల కానీ కొత్త ఫౌండేషన్ చేయొద్దు జెరు బాబే లెక్క నుంచి వచ్చిండు బైల నుంచి బయటకు వచ్చిండు కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వచ్చిండు కన్ఫ్యూజింగ్ రిలీజియస్ సిస్టమ్స్ నుంచి బయటకు వచ్చిండు మనమందరమే నేను రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎండ్ టైమ్స్ లో ప్రభు మన ప్రభు మమ్మూల్ మనం అపోస్టులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడ్డ జీవితాలు మనకు ఉండాలనేది ఆ వాక్యం హెచ్చరిస్తుంది తర్వాత ఈ మౌంటైన్ గురించి ఏం చెప్పబడుతుందంటే ఈ గొప్ప పర్వతమ జరుబాబులను అటగిస్తకు నువ్వు ఏ మాత్రపు దానం అంటే ఈ మౌంటైన్ ఏం చేస్తుంది ఈ రోజు అంటే జరుబాబేలు సేవ జీవితాన్ని అటగిస్తుంది ఆయన దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడి నుంచి బయటికి వచ్చేసి కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చి సత్యాన్ని స్వీకరించిన వాడు సత్యాన్ని గ్రహించినవాడు సత్యం అనే పునాది మీద లేక అపోస్తలలో ప్రవక్తలు వేసిన పునాది మీద ఆ మందిరాన్ని కడుతుంటే ఈ మౌంటైన్ అడ్డగిస్తుందంట కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ మౌంటైన్స్ ఇప్పుడు ఏందనేది రిలీజియస్ గ్రూప్స్ ఏవన్నీ ఇప్పుడు మన సేవా జీవితానికి వేరే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారంటే మనం వేస్తున్న ఫౌండేషన్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది వాళ్ళు వేసుకున్న ఫౌండేషన్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంది కానీ అది ప్రభుత్ ఫౌండేషన్ కాదని మనకు తెలిసినప్పుడు మనం దాని నుంచి బయటకు వచ్చినాం లాగా కాబట్టి ఇప్పుడు అవి ఆ రిలీజియస్ సిస్టమ్స్ ఇతనికి అడ్డుగా ఉన్నాయి దేవుడు ఏం అంటే ఓ గొప్ప పర్వతమ్మా నువ్వు జరబాబులు అడ్డగిస్తున్నావు నువ్వు ఏం నువ్వు గొప్పదానం అనుకుంటున్నావు ప్రపంచం అంతటా విస్తరించినావు కాబట్టి నేను నిన్ను చదున భూమిగా చేస్తానంటే ఫ్లాట్ చేసి పడేస్తా ఎన్నటికి నీ కాబట్టి ఈ మౌంటైన్ ఎట్లా ఫ్లాట్ అయిపోతుందంటే ఇదాకా నేను చూపించిన జరమయ చాప్టర్ ఫిఫ్టీ వన్ లో చూసినా మనం ఫిఫ్టీ వన్ లో బిహోల్ ఐఎమ్ అగేన్స్ట్ ది ఓ డెస్ట్రాయింగ్ మౌంటైన్ ఇవన్నీ దేవుని సేవ జీవితాన్ని డెస్ట్రాయ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని తిరిగి డెస్ట్రాయ్ చేస్తుంటాడు దేవుడు సే ద లాడ్ విచ్ డెస్ట్రాయిడ్ ఆల్ ది అర్త్ ఇవి ఈ మౌంటైన్ ఏం చేస్తుందంట సర్వభూమిని నశింపజేయ నాష్ట పర్వతం ఇది నశింపజేస్తుంది సర్వభూమిని ఈ మౌంటైన్స్ ఈ మతపేరమైన జీవితము కన్ఫ్యూజన్ సర్వభూమి నష్టం చేస్తుంటే దేవుడు దానికి విరోధం అవుతుండే నీకు విరోధనై నైతిని ఇదే యహోవాకు నేను నీ మీదికి నా చెయ్యి చాపి నేను క్రిందకి దొరిస్తును ఐ విల్ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్ అప్ ఆన్ అండ్ రోల్ ది డౌన్ ఫ్రమ్ ద రాక్స్ నువ్వు ఎక్కడైతే కట్టుకున్నావో నీ ఉన్నత స్థితిలో నీ ఉన్నత స్థితి నుంచి నేను కిందికి పడవేస్తాను అండ్ విల్ మేక్ ది ఎ బంట్ మౌంటైన్ అంటే నువ్వు బౌ ఇంగ్లీష్ లోనేమో బంట్ బంట్ మౌంటైన్ అని ఉంది తెలుగులోకి చిచ్చు పెట్టిన కొండవలే అంటే బర్నింగ్ అనేది చిచ్చు పెట్టడం అన్నట్టు అంటే చిచ్చు పెడ మంట పెట్టడం మంట పెట్టే కొండ కాబట్టిచ్చు పెట్టిన కొండ వలె ఉంటే నువ్వు మొత్తం కాల్చివేయబడతావు అని అంటున్నాడు ఈ ఈ మౌంటైన్ మొత్తం కాల్చివేయబడుతుంది కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోద్ది అని అయితే నేను ఎగ్ర ఎరంగా కూడా చూసిన హావు దగ్గర దర్శనది ఇప్పుడు నేను చూపించాను కానీ ప్రకటన పదహారు లో ఈ మౌంటైన్ సంబంధించి అగైన్ ప్రకటన పదహారు ఇరవైలో ప్రతి ద్వీపమును పారిపోయేను పర్వతములు కనబడకపోయేను అక్కడ నెరవేరుతుంది ఈ ప్రాఫెసీ జక్ర చూపించిన నాలుగవ అధ్యాయంలో ఉన్న ప్రాఫెసీ పర్వతములు అని ఉంది ఎందుకంటే ఇవి సెవెన్ మౌంటైన్స్ అవి ఒక మౌంటైన్ సెవెన్ మౌంటైన్స్ లాగా కనిపిస్తుంది మనకి ఎండ్ టైమ్స్ వచ్చేటప్పటికి రిలీజియస్ సిస్టమ్ ఒక్కటి కూడా కనిపించకపోయేను పర్వతములు కనబడకపోయాను దాని తర్వాత చాప్టర్ రెవల్యూషన్ సెవెంటీన్త్ చాప్టర్ నైన్ లో ఏముందంటే ఇందులో జ్ఞానము గల మనసు కనబడను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు కాబట్టి ఈ సెవెన్ మౌంటైన్స్ సెవెన్ హెడ్స్ అంటున్నాడు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అంటున్నాడు ఇది కూడా నేను ఇప్పుడు డీటెయిల్ గా మీకు చూపించాను కానీ సెవెన్ హెడ్స్ సెవెన్ మౌంటైన్స్ తర్వాత అవన్నీ ఫ్లాట్ అయిపోతాయి అవన్నీ దహించి అని కూడా హెచ్చరిస్తున్నాడు ఈ ఏడు తలలు ఏంది అగైన్ ఏడు కొండలు ఇవన్నీ చర్చికే రిలేట్ అవుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే క్యాండిల్ స్టిక్స్ సెవెన్ ఆ సెవెన్ చివరికి ఏడు తలలు ఏడు కొండలు ఇవన్నీ టెస్ట్రాయ్ కాబోతున్నాయి త్వరలో ఎందుకు అంటే ఇవి ప్రభు యొక్క ఫౌండేషన్ మీద లేవు ఇవి క్రైస్ట్ ఫౌండేషన్ మీద లేవు ఇవన్నీ కన్ఫ్యూజన్ లో ఉన్నాయన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం తర్వాత అక్కడ చక్రే గ్రంథంలోనే నాలుగవ అధ్యాయము పదో వచనంలో చేయాలి లాస్ట్ క్వశ్చన్ అప్పుడు కార్యములు కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడేవడు ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్ గా ఉంది ఫర్ హూ హ్యాత్ డిస్పైజ్డ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ అని ఉంది ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పటికీ కార్యములు అల్పంలైన కాలమును తృణీకరించిన వాడేవాడు ఇది ఒక టైం అన్నట్టు కాలం అనేది ఫర్ హూ హ్యాత్ డిస్పాయిస్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ ఆ కాలంలో ఒక స్మాల్ థింగ్ అంటే అల్పమైన విషయం అది ఇది ఒక స్మాల్ గ్రూప్ వాళ్ళ గురించి మాట్లాడుతుండే ఇక్కడ ఒక స్మాల్ గ్రూప్ కి ఇవి వాళ్ళు చెప్పేది పీపుల్ ధృణీకరిస్తారన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుండడు ఈ పదవ వచనంలో తర్వాత జరుబాబుల చేతిలో గుండు నూలు ఉండటా చూచి సంతోషించిడు అయితే ఈ జరుబాబులు అనే వ్యక్తి ఎవరంటే దేవుని సేవకుడు అని మనం చూస్తున్నాం దాని తర్వాత ఆయన సేవా జీవితం ఎట్లా ఉంది ఆయన బబులో నుంచి బయటకు వచ్చిండు అంటే కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చిండు అక్కడ పుట్టిండు యాక్చువల్ ఆ చర్చిలోనే సిస్ ఆ చర్చి సిస్టమ్ పుట్టిండు కానీ నుంచి బయటకు వచ్చిండు బయటకు వచ్చిండు కాబట్టి ఆయన దేవుని మందిరాన్ని సరిగా కట్టడానికి ప్రయాసపడుతున్నాడు కానీ తకిన మందిరాలు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు సార్ రిమైనింగ్ మౌంటైన్స్ వాటన్నిటినీ దేవుడు డిస్ట్రాయ్ చేస్తా అంటున్నాడు అప్పుడు ఏం జరుగుతున్నాయో టెన్త్ చాప్టర్ టెన్త్ వర్స్ లో ఏముందంటే లోకం అంతటిను సంచరము చేయుహోవ యొక్క ఏడు నేత్రములు కాబట్టి ఈ ఏడు ఆత్మలు ఏడు క్యాండిల్ ఇవన్నీ దేవుడి యొక్క ఏడు నేత్రములు ఇక్కడ యహోవ యొక్క ఏడు నేత్రములు జరుబాబుల చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించినట్టే దేవుడు ఎందుకు సంతోషిస్తారంటే జరుబాబుల చేతిలో నూలు ఈ నూలు లేక ప్లంబ్ లైన్ అంటారు ఇంగ్లీష్ లో గుండు దారం అంటారు మన తెలంగాణ భాషలో ఈ గుండు దారం ఇల్లు కడతాడు కట్టేడు అన్నట్టు అది ఎందుకు ఈయన చేతిలో ఉండి దేవుడు సంతోషిస్తుండో అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి డీటెయిల్ గా నేను తర్వాత చూపిస్తా మెయిన్ వల్ల మీరు ఏం చేస్తారంటే అమోసు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు పదిహేను వర్షాలలో ఈ ఈ గుండు దారానికి సంబంధించిన బోధం ఉంది ఆమోసకి దేవుడు దర్శనం చూపిస్తున్నాడు ఆ దర్శనంలో దేవుడు ఒక గోడ మీద లవడిండు గోడ మీద లవడి ఈ గుండు దారాన్ని దించేసిండు అప్పుడు ఏం జరిగిందంటే రెండు గ్రూప్స్ విభజింపబడినట్టు మనం చూస్తాం ఆ వాక్యంలో ఆమోసకు రందము ఏడు అధ్యాయము ఏడు పదిహేను వర్షాలలో ఎట్లా డివైడ్ అయిపోయినాయి ఆ గ్రూప్స్ ఆ గ్రూప్స్ డివైడ్ అయినప్పుడు కొందరు అటు దిక్కు కొందరు ఇటు దిక్కు డివైడ్ అయిపోతారు అయితే ఎవరు అటు దిక్కు డివైడ్ అవుతున్నారు ఎవరు ఇటు దిక్కు డివైడ్ అవుతున్నారు అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ జరుబాబేలు ఆ గుండు నూలును దించినప్పుడు దేవుడు సంతోషిస్తుండు ఎందుకు అంటే ఓ రీతికి చెప్పాలంటే సింపాలిక్ గా జరుబాబేలు మన ప్రభుకి సాదృశ్యం ఆయననే డివైడ్ చేస్తుండు గుంపును ఏ రీతిగా గుండు దేనికి సంబంధించిందంటే అది ఒక మెజర్మెంట్ అని తెలుసు ఈ మేస్త్రిలు కడతపు మెజర్మెంట్స్ చూస్తారు ఆ గుండు దారం కింద దించి పైకి పెట్టినప్పుడు లెవెలింగ్ చూస్తారు అన్నట్టు పర్ఫెక్ట్ గా కట్టబడింది లేదా ఇటుకలు కడతపుడు లెవెల్ గా ఇటుకలు కట్టబడతాయి లేవా చూస్తారు దాని తర్వాత వాటర్ ఫ్లో ఒక ఫ్లోర్ మీద వాటర్ పోసినప్పుడు అది ఎక్కడ దిక్కుపోవాలనో అటు దిక్కు ఆ గుండె దారం పెట్టి మెజర్మెంట్ చేసి ఆ లెవెల్ గా లోగా కట్టుకుంటూ పోతారు ఫ్లో ఏటట్టు వాటర్ గుండు ముఖ్యంగా గుండె దారం ఎక్కడ వాడతారంటే ఈ రవి ఇంకా బాధ ఫౌండేషన్ మన పర్టికులర్ పిల్లర్స్ వేస్తేప్పుడు ఆ కింద అదేమంటారు దాన్ని బెడ్ అంటారు దాన్ని ఆ ఫౌండేషన్ స్టోన్ వేస్తారు అండ్ దానికి కొత్తవి వాడతారు కొత్త గుండె దారం ఆ క్వశ్ష ఉండాలనే కింది భాగం చాలా క్వశ్షగా ఉండాలా పాత గుండెదారం వాడరు దాని కొరకు స్పెషల్ గా కొత్తది కొనుకొస్తారు నేను చూసిన చేస్తూ ఒక స్థలంలో నేను అడిగిన పత్రికారికి ఎందుకంటే నాకు ఈ వాక్యం అర్థం కావాలంటే ఆ మేస్త్రిని అడిగిన ఈ గుండె దారము కదా కొత్తది ఎందుకు వాడుతున్న అప్పుడు ఆ కొత్త దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు నేను డిస్కంటిన్యూ చేస్తాను రేపటి దినం మనం మరీ డీటెయిల్ గా వీటిని చూస్తాం వాక్యాన్ని దీవించనుగాక సో మనము ఈ రోజు కొంత ఆరాధన చేద్దాము అందరం కూడా సరేనా have worship. Yes, Prabhu, ర్షిప్ మనల్ని ఎట్లా రక్షించిండు నుంచి మనం రక్షించండు మనం ఏ విధంగా ఆయన కాపాడుతూ దానికి ఆయనకి కృతజ్ఞతాస్థితులు చెల్లిద్దాము పాయింట్స్ అవన్నీ కూడా మళ్ళీ తర్వాత రేట్ తీసుకోవచ్చు మనము బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ వర్షిప్ మీరే స్టార్ట్ చేయంటారు నీ తర్వాత నేను చేస్తాను తర్వాత చక్రవర్తి గారు చేస్తారు లాస్ట్ లో vijay చేస్తారు మహోన్నతులకు దేవ నీకే స్థుతులు స్వత్రం అయినా పరిశుద్ధులంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని పత్రపరుచుకుని ప్రభావ మమ్మల్ని చచ్చిలో పేరు పెట్టుకున్నానైనా దాన్ని బట్టి నీకు వన్నాను ప్రభావ నీకే కృతజ్ఞతలైనా సమస్త ధన మా ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వరుడు కలువరిశిలోనైనా నా పాపంలోని శాపంలో మాకు బదులుగా ప్రభావ మీరు మరణించిన పాపకు చిత్ర ఆయన ఈ లోకము దేనికి పనికిరాని మమ్మల్ని ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించిన అయినా మా కొడుకు ఈ లోకానికి దిగి వచ్చే ప్రభావ మిమ్మల్ని మీరు వ్యక్తులుగా చేసుకున్న ప్రభావ ఆయన మేము అనుభవించిన శిక్షణ ప్రభావ మీరు అనుభవించిన ప్రభావ ఆయన బట్టి నీకు వందన ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే సుఖులు స్తోత్రమైన మీరు ఆ రోజు మాకులు ఈ లోకానికి రాకపోతే ప్రభావం రక్షింపబడే వాళ్ళం కాదు ప్రభా ఆ నిత్య అన్ని నుంచి నిత్య నరకాన్ని ప్రభావం రక్షించుకున్నారు ప్రభావ మీకు మరణం ద్వారా దాన్ని మీకు వండాలి ఏ నిత్య కూడా ప్రభావ మీరున్న మేము ఆయన పరిశుద్ధులకు దేవా మా జీవిత కాలం అంతా ప్రభావ మిమ్మల్ని స్థితిస్తాం మిమ్మల్ని స్పనిస్తాం ప్రభావ మీకు నీతి నీత సత్యాన్ని ప్రభావ మీరు ప్రకటించే బిడలుగా మేము ఉండాలి ప్రభావ పరిశుద్ధి అయ్యే స్తోత్రం అయినా ఎన్నో శోదనల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి ప్రభావం విడుదల కల్పించానైనా ప్రభావ ఈ రోజు ఈ క్షణానికి మేము మేము అంటే ప్రభావ నీకుతో ఇస్తున్నా నీకే వందాలి ప్రభావ నా ప్రభావం ఎంతగా ప్రేమించడం నీకే కృతజ్ఞతలు సమస్త ఘనత మహిమ నీకే ప్రభావ నా ప్రియ నా దేవ నా ఆశ్ర మా పరిశుభ్ర నీకేత్రం స్థోత్రం స్థోత్రంలో నీకే నా దేవ ఓ దేవ దొంగ ఊగిల నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తిన ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ నా తల్లి నీకే వందరదన నీకే అర్కించుకుంటామైనా నీకే కృతజ్ఞతలు తోటలు అర్పించుకున్నాం ప్రభా పరిశుద్ధుల నా ప్రభా అదేమన్నా ప్రభా ఈ క్షణం ప్రభా మీ వాస్యాల ప్రభావం ఎంతగానో ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు ప్రభావ నీకు వన్నాను ప్రభా ఆయన ఇక దీనిలో ఎంతమంది చెడలేదు ప్రభావ ఆయన యొక్క ప్రభావం సజ్జులుగా పెట్టుకునే ప్రభావ తల్లిలో ఈ రీతికి కూర్చొని ప్రియులతో కలిసి ఆయన నిన్ను సూచిష్టకు ప్రార్థిస్తూ నిన్ను ఆరాధించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఇది కేవలం నీ మాకు ఇది అనుగరించిన ప్రభావ ప్రభావాలలో ఏ గొప్పతనం లేదు మనం ప్రభావ ఈ లోపలి అయినా కానీ ప్రభావి తోపణాన్ని గురించి జాలి కరుణ చూపించి ప్రేమ చూపించి ఆ సినిమాలోనైనా మన జీవితీతో ఆకర్షించుకున్నా రక్షించుకున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకే వర్ననాల ప్రభా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థులు స్తోత్రమైన పరిశుద్ధి యుగంలో నీకే మహిమ కలిగారు నాకు హాయలుగా నా తల్లి నీకే వర్ణాలు ఇస్తుక ఎంతగా ప్రేమించారు దేవుడు నా ప్రభాయన ఈ కోటి కల సములోనైనా సో ప్రభావి వర్ణం ప్రభావం ఎంతో మంది ప్రభానైనా సో ప్రభా తల్ నేను ఆరాధిస్తున్న ప్రభావ ప్రతి ఆరాధన మీరు స్వీకరించి కూడా ఆధిస్తాం అన్నింటిలో ఆయన ఆత్మతో సత్యంతో ప్రభావం ఆరాధించాల ప్రతి బిడ్డ ప్రభా ప్రతి సంఘం ఆ రీతిగా ఉండాలా ప్రభావం ఎందుకంటే వాకింగ్ చెప్తుంది ఆ రీతిగా ప్రభా ఆయన నిలబెట్టుకోవాలి అందాలి సంపూర్ణ సత్యం లేదు మేము పోయి ప్రభా సత్యం గ్రహించే ప్రభావ అన్ని ప్రభావితం ప్రకటించే వాళ్ళందరూ ఆరాధించే బిడ్డలుగా మీరు మయొక్క వచ్చే బిడ్డలుగా ఒక ప్రభావం ఆ రీతిలో మేము ప్రకటించాలా ప్రభా అలాంటి ఆధిక్యత ప్రభావం అనుగ్రహించడానికి నీకు అందాలి ఓ ప్రభావం స్తోత్రమైనా నాకు సమయంలో మీకు ఒకవేళ మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమించే భాగ్యం కావా ఆరాధించే భాగ్యం కలిగించరాధనే సమర్థించుకుంటూ నా మమ్మను ప్రార్థించే నమ్మకం ఏంటండి ప్రేంగులకి రాజాండి ఎంత ప్రేంగులకి అయ్యా నీకు నమ్మకత్వానికి ప్రేమ పొందు ప్రేమ ప్రేమ పొందాలని చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా నన్ను కూడా మీరు ప్రేమించినారు అమ్మకమైన తండ్రి లోకంలోను శాపంలోను ఎవ సమస్తమైనటువంటి అనే కార్యాలలోను అయ్యా నమ్మకం ఎంత భ్రష్టమైన జీవితం పాప జీవితం భూమిష్టమైన చింత జీవితం జీవితాన్ని అయ్యా మీరు ప్రేమించినారు తండ్రి అయ్యా నాయుల ఊరిని అన్నా నాయుళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క దీర్ఘ శాంతాన్ని ప్రేమ పొందిన అయ్యా ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కృపను బట్టి అయ్యా ఆ యొక్క నమ్మకం ఏంటండి అయ్యా ఎంతో విస్తారమైనటువంటి ప్రేమ నా జీవితంలో మీరు చూసిన కృపించుకుంటున్నాను ఏంటంటే అయ్యా నేను కేవలం ఆ యొక్క నేపాత్రి కంట నుంచి అయ్యా కంట పూని నాకు తండ్రి అయ్యా మీ యొక్క రాజ్యం మీతో పాటు భాగస్థులను కావాలనుకుంటున్నారు అయ్యా మీతో పాటు అయా యుగ యుగాలు జీవించాలనుకున్నారు అయ్యా నా కొరకే మీరు అయా హర్తం కాల్చినారు తండ్రి అయ్యా దేవాది దేవుడు కాదులకు రాజు ప్రభువులకు ప్రభు ఇష్ట పెట్ట అయా సమస్తమను గెలిచిన వాడే దేవా సర్వాధికారి అయ్యా నా కొరకు ఈ లోకమునకొచ్చి అయ్యా నా కొరకు మీరు కాల్చినట్లు తిన అయ్యా నన్ను విమర్శించడానికి నన్ను కత్తించడానికి అయ్యా అని తినరుకోనండి అయ్యానన్న విమోచించడానికి మీరు చేసినటువంటి ఆ యొక్క కార్యానికిన్నాను మీకు నేనే మార్కెట్ కలను దేవా అంత గొప్ప కార్యం అంత దేవా అంత అంత ప్రేమ నాయల్లో తింటాను అంత కృపణాయల కలిగి ఉంటాను అయ్యా అంత దైవ నాయల్లో కలిగి ఉంటాను నేనే పాటలు అనుకండి అయ్యా లెక్కలు సార్లు మీకు తిరుగుబాటు చేసినటువంటి లెక్కల ఏడు సార్లు అయ్యా కోడి తన పిల్లలను దగ్గరికి తీసుకుని ప్రయత్నించారు అయ్యాక లేని సార్లు దూరమైనటువంటి వాడి అయ్యా నా జీవితం ద్వారా నా యొక్క ద్వారా మిమ్మల్ని విచరిస్తూ నా ఆయాస్పినటువంటి వాళ్ళకి నమ్మకం అయిన తగ్గితే నా ఇళ్ళ మీకు కలిగినటువంటి ఆ యొక్క నమ్మకం ఆ యొక్క విశ్వాసం పెట్టిన పిలుపు మీకు ఏమి తీసుకోవాలండి ఏమి లేనివ్వండి అయ్యా సంస్థ మీరు ఇచ్చింది నమ్మకం పనికిమని ఒప్పుకుంటు బలహీన చేత పెళ్ళు కాదు అంటే యోగ్యమే కాదు అయ్యా మీకు మీ కృపకై మీకు అందు అయి మీకు అందు నా రక్షకుడు నా ప్రభు అనే శక్తి స్నామూల నీ కొద్ది ప్రార్థన ఆరాధన తండ్రి ఆమె పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవా నామాన్ని కొందనాలు స్థుతులు స్తో ప్రభా ఏసయ్యుగోనైనా ఈ మంచి సమయాన్ని ఇచ్చి ప్రభా అధిలో ప్రభా అని ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొందర ప్రభా ఎంతైనా గొప్ప దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన అయా మాట్లాడే దేవుడు తండ్రి అయా చూస్తున్న దేవుడు తండ్రి అయ్యా మా ప్రార్థనలు ఆలకించేవాడివి అయ్యా సమాధానాన్ని అనుగ్రహించేవాడివి అయ్యా శాంతిని నెమ్మదిని మాకు అనుగ్రహిస్తున్న దేవుడు అయ్యానికి ఎంతో మందిని ఆలోచన తెలుస్తూతున్నారు ప్రభా అయ్యా మేము ఇంకా నువ్వు పాపాత్ములుగా ఉండగానే ప్రభా మా కొరకు ప్రభా అ మీరు శిలువారు తండ్రి అయ్యా ఎవరు చేయలేనటువంటి ప్రభా ఎంతో గొప్ప కార్యాలను ప్రభా మీరు చేశారు తండ్రి మా కోసం మా కోసం తండ్రి అయ్యా మేము పుట్టక ముందే ప్రభా అమ్ మా రూపాలను అయ్యా మా క్రియలను ఎరిగిన అయ్యా అయా నీ చేతి మీద ప్రభా మమ్మల్ని చెక్కున్న దేవుడు తండ్రి అయ్యా నువ్వు రూపంలో నీ రూపంలో మమ్మల్ని చేసిన దేవుడు ఆయన అయా నీకు ఎంతో వంద నాలుగు స్థుతులు ప్రభా అయినా కూడా ప్రభా అయా ఇంకొన్న ప్రభా మా రక్షణార్థమయ్యే ప్రభా శిలు పోషణ యాగమైన ప్రభు దేవుడు నాయన అయా ఎన్నో జబ్బలు తినే ప్రభా అయా మరణం అయ్యి తిరిగి లేపబడిన దేవుడు ఆయన సమాధిని గెలిచిన దేవుడు నాయన నీకు ఎంతో వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రభా అయా నా జీవితంలో ప్రభా అయా ఎన్నో మార్లు ప్రభా మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తారు ప్రభా మీకు ఎంతో వందనాలు ఆయా అనుక్షణం నన్ను ప్రభా ఆయా అనుక్షేమం నన్ను దిద్దుతూ నాయన మీకు రూప కలిగిన ప్రభా అయా నన్ను బలపరుస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు స్థుతుల ప్రభా అయా మతపరమైనటువంటి క్రైస్త నుంచి నన్ను బయటికి తీసి విడుదల కలుగు చేసినందుకు వందనాలు అయా ఆయా అయ్యా వాక్యం ద్వారా ఎంతో వంద నాలుగు తండ్రి సజీవులు ఎక్కడ వచ్చినందుకు వంద నాలుగు తండ్రి అయా హీటర్ ఎక్కని బట్టి ఏమి ప్రభావం తీర్చుకోలేని కాని తండ్రి అయ్యా మరి నమ్మకమైన బిడ్డలుగా నమ్మకమైన సాక్షులుగా నమ్మకమైనటువంటి పిల్లలుగా అయ్యా నీ మందిరావరణంలో ఉండడానికి నీ పాత అనేది ఉండడానికి అయ్యాటి అనుగ్రహించమని అయ్యా నాకు మీరు చిన్న స్థితి ఆరాధుకోవాలి సమర్పించుకుంటున్నాను ఇంతసేపు రెస్పాండ్ అవుతుండరు సార్ విజయంతిండి పరిశుద్ధు పరిశుద్ధ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభుత్వం మీరు తీసుకున్నలేను ప్రభు ఆయన ఇషయ అటువంటి నీచమైన కార్యాలు తండ్రి ఆ యొక్క పోయే మార్గంలో తండ్రి నేను ప్రయాణించినప్పుడు తండ్రి మీ కృప మీ ప్రేమ తండ్రి మీ యొక్క తల్లంపులు నాయన నన్ను అక్కడి నుంచి బయటకు లాగిన ప్రభావ మీకు వంద నాలుగు స్తోత్రాలు వెలుగు అంటే తెలియని నాకు వెలుగులో స్థిరత్వమును దయచేసినారు ప్రభా టీకెట్ని అతయించుకునే విధముగా నా జీవితాన్ని తీసినారు ప్రభావ నీకు వంద నాలుగు స్తోత్రాలు సవ ఆయన తండ్రి ప్రభావ తుకుంట్రీస్తే చాలా అయితే లాభము అనే విధంగా నా మనస్సులో మీరు ముద్ర వేసినందుకు మీకు వందనాలు ప్రభు సూత్రాలు తండ్రి ప్రభు నాయన ఏసి రోజు గుడి ఎడమలకి తుతులేక తండ్రి వెనుకకు తిరిగాక పాత వాటిని మీ తెలుసుకునక తండ్రి ప్రభావ ముందు కొనసాగుతూ గురి యొక్క తన నియమించినందుకు మీకు వందనాలు ప్రభావ మీకు వందనాలు ప్రభు నన్ను దినమున ప్రవేశపెట్టనందుకు మీకు వందనాలు ప్రభు ఆసంలో నన్ను పెంచినందుకు మీకు వందనాలు ప్రభు తండ్రి ప్రభు నాయనా అనేకులు మృతి చెందుతూ ఉన్నారు అనేకులు తల్లి పడిపోతూ ఉన్నారు అనేకులు ఆత్మీయ స్థితిలో పడిపోతూ మృతి చెందుతూ ఉన్నారు కేవలం మీ కృతం ద్వారా నన్ను మమ్మల్ని తెలపరిచన్నారు ప్రభు వందనాలు స్త్రాలు ఇది ఒక ఆకర్షణ వందనాలు ప్రభా వాలు వినే రోటికను మాకిచ్చినందుకు వందనాలు ప్రభా సహనము దయచేసినందుకు వందనాలు ప్రభా అందరూ ఒకట మాదిరిక రకంగా నిలబెట్టు వేడుకొలుస్తున్నాను తండ్రి నాయనా మీకు ఎక్కడనే అవమానము చేయకుండా నాయనా మిమ్మల్ని గాయపరచకుండా మీ రక్తము మరలా చాలా తండ్రి ప్రభా నన్న మీ ఆజ్ఞలను అతిష్కరించకుండా తండ్రి ప్రభావి పవిత్రంగా భక్తిగా ప్రేమ కలిగిన జీవితం జీవించే వరంగా ముందు సహాయం చేయండి తండ్రి ప్రభు ఆయన ఒకప్పుడు తెలిసి తెలిసి ప్రకారం చేసినాం ప్రభు తెలిసి తెలిసి ఆయన మిమ్మల్ని పలుమార్లు చింతపెట్టినాం ప్రభు ఆయన మీకు వందన మనుషులకు అటువంటి రీతిగా ఆయన వాళ్ళ హృదయాన్ని మామూలుగా గాయపరుస్తూనే వారు తండ్రి కట్టతరు అసహించుకుంటారు కానీ మిమ్మల్ని బహాతంగా అనేక మార్పులు తెలియవేస్తున్నాం అయినప్పటికీ తండ్రి ప్రేమించినారు ప్రభా అట్టి ప్రేమను ఎక్కడనో చూడలేము పొందలేము తండ్రి శాశ్వతమైన ప్రేమ ఈ లోకం ప్రేమిస్తే ఒకరోజు వదిలిపెడుతుంది ప్రభా ఈ లోకము ఈ లోకము తీరదిస్తే ఒకరోజు నాయన రిటర్న్ అడుగుతుంది ప్రభు కానీ మీ దగ్గర నాయన అది లేదు నాయన శాశ్వతమైన ప్రేమ ప్రభా కొంత అది కనిష్కములు గంట దేవుడే తండ్రి మీకు అసాధ్యమైన దేవుడు లేదు ప్రభావిత ముగ్గురు అని తెలివి తండ్రి మీకు వంద మీకు అయా తండ్రి తగ్గించుకుంటున్నాను ప్రభా క్షమించమని అడుగుతుంటున్నాను ప్రభా మీ యొక్క గుణములను నాయన మాలో కూడా అడుగులు వేయటేయమని తండ్రి వెళ్ళినప్పుడు సహాయం చేయమని వేడుకలు చెప్తున్నాను రాలేకపోయినటువంటి ప్రతి బ్రదర్ నిసుకోండి ప్రేమ ఉన్న ప్రతి బ్రదర్స్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రేమ అనుదినం ప్రార్థిస్తున్న రోగుల నిమిత్తమే మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను పవ్వ మా అవసరాతలు అన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాం పవ్వ తండ్రి ఆయన అడిగినది కేవలము తండ్రి ప్రభావ విరిగి నలిగిన తండ్రి వెళ్ళప్పుడు మేము మేము శ్రమలలోకి వెళ్ళవలసిన వారం ఆ హృదయం కలిగి భారముతో మీ దగ్గరికి రావలసిన వారం తండ్రి ఇంకా నేను సహాయము చేయమని నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఎత్తిస్తూ మా రక్షకుడు మీకుమారు సమర్పిస్తున్నారు మన తండ్రి అయిన దేవుడు నుండి కృపయు సమాధానము యుగ యుగములకు మనకును సకల పరిశుద్ధులకు సకల సంఘాలకును ఎల్లప్పుడూ ఉండునుక ఆమె